సోదం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోళ తెలుగు దేవ మహిమా స్వరూపకు తండ్రి కృపమైన నీకే స్థుతులు స్తోత్రం అయినా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్న ఆయన కృప విండి కృపను మాకు అనుగరించినారు ఇంతకాలం వరకు ప్రభావ మిమ్మల్ని నడిపించినయన ఇంకేస్తులు స్తోత్రాలు అర్పించుకున్న గొప్ప దేవ ఈక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజ్జులుగా పెట్టుకున్నారు నాయన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినారు नेके दाने बेटी नीके कृतज्ञता अर्पच्ठा गोप दैवानी वर्णाले समस्त घनता महिमा नीके कल का हाला लिया। నా ప్రభావ ఇంకా ఉదయ కాల స్థానంలో మీదకి వచ్చాం ప్రభావ మీరే మాత్రం మాట్లాడని ప్రభావ మా జీవితాలు సరిచేట ప్రభావ నూతనమైన అభిషేకం అనుగ్రహించి ప్రతి చోట మిమ్మల్ని అందరూ సాక్షులు పెట్టుకుని మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించిన మీకు పరిశుధన దయచేయమని యేసుక్రీస్తు పరిశుధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చేత కాద నేను బలముతో నా ఆత్మ ద్వారా చేతునని శయ సెలవిచెను నా ఆత్మద్వారా చేతునని ఏ సైయ సెలవిచెను ఓశ్వలు విను నీ భాగ్యం గొప్పది ఓ ఈశ్వేలు విను నీ భాగ్యం ఎంత గొప్పది ఏ సయ్య రక్షించిన నిన్ను ఓలీన వారెవరు ఏ రక్షించిన నిన్ను ఓ వారెవరు చేత కాదను బలముతో నిధి కాదను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సైఎస్ల విచను నా ఆత్మ ద్వారా దినిచేతునని ఏ సైఎస్ ఓ గో పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఓ గో పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్రపుదానవు నీవను సదును భూమిగా మారెదవు ఎంత మాత్రపుదానవు నీవను సదును భూమిగా మారెదవు శక్తి చేతకాదనూ విజయ పేరు వాక్యం పంచుకుంటారు వాళ్ళు దేని గురించి మాట్లాడతారంటే నీ కొడుకు సారీకి వెళ్ళాడా ఎంత సంపాదిస్తున్నాడు నా కొడుకు ఎక్కడున్నాడు నా కుమారు ఎక్కడ ఉన్నది వారు ఏ విధంగా స్థిరపడ్డారు అక్కడ వెళ్ళి గలుక్కున్నారు మేము ఇక్కడ ఎన్ని ప్రాపర్టీ సంపాదించుకున్నాను ఇటువంటి వాళ్ళు కూడా సమయాలీ చేరు ఉన్నారు ప్రజ నన్ను మన్నించి నా తప్పులకు నేను ఒప్పుకుంటున్నాను అని యథార్థవంతులుగా ఉంటున్నామా లేదా శరీర మనస్సుల మీద ఉంచి ఆ యొక్క కోరికలు ఆ దురాశలు అవన్నీ తీరితో పీడడం వలన దేని పేరే అప్పుడు కూడా దేవుడు అనుగ్రహించాడండి దేవుడు ఇచ్చాడండి నీ సుఖభోగాన్ని దేవుడు ఇవ్వడు కూడిన అనుభవం చెందిన మీకు నెమ్మది గల జీవితం ఇస్తాడు దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఊడవసనంలో ఆత్మానుసారమైన మనసు జీవమునే సమాధానమునైంది చూడండి నేటి గిన్నాలలో సమాధానం లేని జీవితాలు అనేకము కనిపిస్తున్నాయి వాళ్ళ క్రైస్తలే వాళ్ళకు సమాధానం ఉండేది కురింగిపోతారు ఎవరైతే దేవుడి చిత్తానికి లేవబడతారో ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారి జీవితంలో కురింగు వేపటికీ ఉండదు చింతించరు ఆ వచ్చింది నా అనుకుంటారు సమస్తము సమకూడి నా మంచుకొరకే జరుగుతుంది అది తీడోలను నీలో ఏదో అంగీకరించే స్వభావం ఉంటుంది కాబట్టి శరీర స్వభావం అనేది చాలా భయంకరమైనది మనల్ని రెండవ మరణానికి తీసుకు కాబట్టి మనము ఎటు మనసు కలిగి ఉన్నామనేది మనకు మాత్రమే తెలుస్తుంది ఎదుటి వారి మీద ఎదుటి వారి ముందు మనం మంచిగా ప్రవర్తించి మంచిగా నడుచుకొని దాని ముందు ఎన్నో గొప్ప పేరు సంపాదించుకోవచ్చు కానీ క్రీస్తు దగ్గర మీకు పేరు ఉందా మనుషులను మెప్పుకోరి మనం ఏదేదే విచిత్రమైన మాటలు గొప్ప మాటలు కలుపుతూ నేను కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనేక మనలు కనబరుచుకునే కానీ అది శరీర స్వభావము శరీరానుసారమైన మనస్సు అది నిన్న నిత్య నరకానికి నడిపిస్తుంది దాని నుంచి మనము ఏ విధంగా బయటపడాలి ఆత్మానుసారమైన మనస్సు జీవముని సమాధానమునై ఉన్నది చూడండి ఇది జీవముని అంటే ఆ తరలోక పతనమును ఆ యొక్క క్రీస్తుల స్థలమునకు మనల్ని చేర్చేది అది ఏంటండి అని అంటే ఆత్మానుసారమైన మనస్సు చూడండి దీనికి సాత్వికం ఉంటది తగ్గింపు ఉంటది ఇది తొందరపడదు ఇది అతిశయపడదు గర్వపడదు నేను సమేత పరంలో ఎప్పటికీ అనుకోదు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తుంది అలుపులను అదే విధంగా చూస్తుంది గుట్టని అదే విధంగా చూస్తుంది నీటి మంత్రులను అదే విధంగా చూస్తుంది పాపులను అదే విధంగా చూస్తుంది కీడు చేసిన వారిని క్షమిస్తుంది వీళ్ళు చేసిన వారికి సమాధానంగా ఉంటుంది ఇటువంటి మనసు మన జీవితంలో మనం కలిగి ఉండాలి అప్పుడే మనము జీవంలోనికి ప్రభుషిస్తాము ఏ అంటే సమాధానంతో కొంతమంది ఎంత ఉంటారు అనేక మంది చూస్తూ ఉంటారు ఇక ఎంత బాధలున్నా ఎలాగ అదే సమాధానం క్రీస్తుని కలిగి వారి జీవితంలో సమాధానం వచ్చింది అదే కొంతమందికి చూడండి ఐశ్వర్యము ధనము అందము అన్నీ ఉంటాయి కానీ వారి జీవితంలో ఎప్పుడో ఏదో పోగొచ్చుకున్న వారు వాళ్ళు అంటారు కొంచెమున్న వ్యక్తి సమాధానంతో నిండుకొని ఉంటాడు ఆ కొంచెమున్న వ్యక్తులు స్థానం ఎవరికి ఉందా అని అంటే శరీరానుసారం మీద లేదు ఉన్న క్రీస్తు ఆయన మనస్సు ఎత్తుడూ నిలుపుకొని ఉంటాడు కాబట్టి అతను సమాధానం కలిగి ఉంటాడు మనకు నేడు చూస్తుంటే సమాధానం లేదు చిన్న శ్రమ వస్తే వెనుకు ఎక్కడ కోవిడేస్తాడో ఒకప్పటి వచ్చిన తర్వాత దాని పరివసనాలు ఎలాగుంటాయి ఎక్కడ నేను సంపాదించకపోతే ఏ విధంగా కులాప్స్ అయిపోతాను నాకు సొంత ఇల్లు లేదు నాకు కావలసిన వస్తువులు లేవు వీటి మీద దివ్యతో విచారణతో నేటి దినంలో క్రైస్తవులు సమాధానం లేని వారుగా ఉన్నారు మనల్ని మనం పరీక్షించుకోవాలా అది ఆత్మానుసారమైన మనసు అయితే మన జీవనలోనికి ఇన్ని రోజులు క్రైస్తవుల అభివృద్ధికి చివరికి ఆ నరకతాలు కాకూడదు ఇన్ని రోజులు మంచిగా పేరు తెప్పించుకొని అందరికంటే నేను ఉన్నతమైన వాడిని అని నీళ్లు నేను అబద్ధం చెప్పుకుంటున్నావేమో గ్రహించాలా మనం గ్రహించాలా ఎందుకంటే చివరి దినాలల్లో చేరున్నాం మనం గ్రహించాల్సింది నన్ను నోటి నీచం అని క్రీస్తుని అనేక మరలు మన క్రియల ద్వారా ఆయనకు సెలవు వేస్తూ వచ్చాం అయితే ఆయన ఒక్కసారి సులువ పొందాడు క్రీస్తుశకంలో మనం పుట్టి ఉంటే మనమే ఆ సులువని ఆయన ఆయనతో పాటు మనం కూడా ఆ సులువని వేసేది చూసిందంటే మరలా మనం వేయకపోయిందేమో అప్పుడు ఒకవేళ నిన్ను అడిగితే నేను వేయని నేను అతని కార్యము అని అంటాయే కానీ మీ క్రియల ద్వారా ప్రతి దినం చేస్తూ వస్తున్నాం సులువని ఒకవేళ ఆయన ఇప్పుడు కానీ నేను వేసే ప్రకృతి పాపానికి నేను మరలా సెలవు అని అంటూ నాకు పాప క్షమాపణ ఈ రోజు విని నిన్న క్షమించిందో చెబు కొత్త పాపం ఏదైనా చేసి ఉంది దేవుని మరలనే సెలివేస్తా ఉంటే ఆ చూస్తే ఇంకా నేను క్షమించాను నేను అలసిపోయాను నీ నేను ఆ రక్తం కరపలేను అని అంటే పరిస్థితి ఏంటి శరీరానుసారమైన మనస్సు మాట మాటకి పాపం చేస్తుంటుంది మాట మాటకి అవిత విచారాలు శరీరం మీద కోరికలు నేనే బావి ఉండాలి నేనే ఉండాలి అని ఇటువంటివన్నీ ఉంటాయి మరి ఏడానికి శరీరానుసర మనస్సు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రములోకి లేబడదు ఏ మాత్రమే లేబెడని అది చూడండి దేవునికి విరోధమైనది మనలు ఏంటంటే పిసిఐ ప్రవాహం కూడా ఇదే మన ప్రార్థనలు ప్రతిరోజు చేస్తాం కదా ప్రజానికి ఏముంది విడిగా ప్రార్థిస్తాం ఆ ప్రార్థన ఏంటంటే శరీరానుసారమైన మనస్సుకుందే అది దేవునికి విరేదమే అది నాకు తెలియకపోవచ్చు నా గురించి నీకు తెలియకపోవచ్చు ఎన్నైనా మనము మంచివరం అనిపించుకోవచ్చు కానీ దగ్గర ఒక రోజు కట్టబడతాం అక్కడ ఆగిపోతాం మన జీవితంలో ఆ రోజుకి ఫుల్ స్టాప్ పెడుతుంది జీవిత ప్రవేశించం నిత్య అగ్నిగుండం నరకం ఆ స్థితిలోనికి మనం వెళ్లకుండా మనము నా దేవునికి విరోధంగా లేకుండా ఆ ధర్మశాస్త్రానికి లోబడి దేవునికి అనుకూలమైన జీవితాన్ని ఆయన చిత్తాన్ని చేసి ఆయన మహిళపరిచే విధమైన జీవితాలు మనం కలిగి ఉండాలా అది ఏ మాత్రమేది చూడండి అక్కడ ఎంత గట్టిగా నొప్పి చెప్పుకున్నాడు అంటే ఇంకా దానికంటే దాని స్వభావం అంటే శరీరాన్ని సర్లు వాళ్ళ గురించి సెల్సియస్ పీపుల్ ఎక్కువ వాళ్ళ గురించి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు లేను లేని లేని అని తప్పకుండా ఉంటారు ఎనిమిది విచనం కాగా శరీర స్వభావం కలిగారు దేవున్ని సంతోషించారు అంటే ఇక్కడ దేవుడు కోరుకునే విషయం ఒకటి చెప్తా ఉన్నారు అదేంటంటే వరేరు అని సార్లు దేవుణ్ణి సంతోషపరచండి వరె రూ అంటే దేవుడు కోరుకునేది ఏముందని అంటే అక్కడ సంతోషపరచాలంటావునని దేవుని సంతోషపరిచే జీవితం మనం కలిగి ఉండాలి ఇటు కొడుకుని ఈ వాక్యం దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థనలు చేసుకుందాము పరిశుద్ధి మహాన కూడా సర్వన్న కూడా విషయం మీరు ఇచ్చిన మాటలు ఎక్కడ మీకు వండవాళ్ళు తండ్రి మేము శరీర స్వభావం లేకుండా తండ్రి ఆత్మానుసరమైన జీవితం కలిగి నేను నడుచుకున్న నాటిని మాకు సాయం చేయండి బలపరచండి తోడుగా నోడుగా ఉండండి ప్రతి ప్రభాక్ అందించండి నా పాపములను నేను మీకు నేను చేస్తున్న శరీర కోరికలు లక్ష్యము వాటి నుంచి ఏడిపిబడుతాకు మాకు చేయండి బలపరచండి నానా కృపడి కృపంగా ఇచ్చేయండి దీనిలో ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకుంటున్నాం మల్కం బ్రదర్ నిదించాను ఇక మరొకసారి నన్ను తగ్గించుకుంటూ నా రక్షకుడు త్రికుమారుడైన పరిశుద్ధన ప్రార్థిస్తూ అడుగు వేడుకుంటున్నాను తండ్రి గొప్ప దేవానికి తీసుకుంటాం సమస్త ఘనత మహిమ ప్రభావంలో వాక్యం ద్వారా ప్రభావ ఈ రోజు మొత్తాన్ని మాట్లాడడానికి ఆత్మనుసర కాబట్టి మేము ఆత్మానుసారాలు జీవించాలా శరీరంగా సంతోషపెట్టని వాక్యం చెప్పలే ఆత్మీయంగా జీవించాలా కానీ ఘనపచ్చి బిడ్డలనే ఉండాలి ప్రభావ అలాంటి బిడ్డలుగా మిమ్మల్ని సహాయ తీసుకుని వాక్యం మొదటిని పదరిపరిచి ఈ వాక్యానుసారంగా జీవించగలం సహాయపడే స్పించండి ప్రతి ఒక్కరి మనుషులు ప్రభు మీరు ఆకర దినాలు సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనం నెరవేర్చిన తర్వాత అనేకులు ప్రవేశ ప్రకటించాలి తయారు చే పరిశుభ్రత నింపు దయచేసి ప్రతి చోట మీకు సాక్షన్ పెట్టుకుని మీరు ఆఖరిద్దపాలిసు పరిశుద్ధంలో ఉన్న ప్రవచనాలు తండ్రి ఆ మన ప్రభుత్వ ఇంతక్రిస్తూ కృప సమాధానం నడిపించి మనకు అందరికీ ఇక ఆన్లైన్ తిరిగిన కుటుంబాలకి వైరస్ బాధితులకి మార్చి మనకి అందరికీ సదాకాలం తోడింది కాదు అన్న థ్యాంక్ యూ అన్న